వరుస తరబ ఏస మీకు సతులు స్తోత్రాలనైనా అబ్రహాం ఇసాకు యాకోబుల గొప్ప దేవ మీకు వదనాలనైనా ప్రవ్వా ఈ ఘర్షణ కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీవు లెక్కలో నిలబెట్టిందైనా మీ సన్నిధిలో మమ్మల్ని నడిపిస్తుంది మీకు ఎంతో వందనాలు మీ వాక్యాన్ని ధ్యానించాలని మేము వచ్చినాం ప్రవ్వ వాతావరణాన్ని అదుపులోకి తీసుకోమని ప్రార్థిస్తామైనా మీ యొక్క కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నైనా మాలో ఇంకా ఏమైనా ఆయాసకరమైనది ఉంటే చూపించమని ప్రార్థిస్తున్నాం దాని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు కనికరం పొందాలా మీ యొక్క కృపలో జీవించాలా అటువంటి భాగ్యాన్ని మాకు దయచిమని ప్రార్థించినేనా కొంతకాలం నుండి ప్రవ్వ మేము యొక్క చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తాం ప్రతి స్థలంలో ప్రతి దశలో మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపిస్తుంది మీకెంతో వందాలు మీ యొక్క పరిశుధాత్మను బట్టి మీకెంతో వందాలు ప్రవ్వ ఈ యొక్క వాక్యాలను మేము ధ్యానించుతుండగా ప్రవ్వ మీ యొక్క కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి సత్యంలోనికి నడిపించండి ఆ యొక్క సత్యని గ్రహించలాదునా ప్రభ్వా మా యొక్క ఆత్మీయ నేత్రంలో విప్పమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగానైనా ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించాలా ప్రవ్వా దాన్ని నేర్చుకోవాలా అందులో ఆసక్తి అనుగ్రహించండి దాన్ని మేం మా జీవితంలో అవలంబించుకోవాలా ప్రవ్వా అప్పుడే విశ్వాసం వస్తుంది కాబట్టి దాన్ని అమలు పరచుకోవడమే కాదనైనా అనుభవపూర్వకంగా మీ కొరకు ఆ వాక్యాన్ని మేము సాక్షార్థమై ప్రకటించాలనైనా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మా తలంపులను కొట్టివేయండి ప్రవ్వ మీ తలంపులకు మేము చోటివ్వల ప్రవ్వ మానవ తలంపులు క్రైస్తవ జీవితాన్ని ఓ ప్రవ్వ చెడగొడుతుంది ప్రవ్వ ఆ యొక్క తలపుల నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తాం మనుషుల కల్పితాల నుంచి మాకు విడుదల దయచేయండి ముఖ్యంగా ప్రవ్వ ఆ యొక్క భూతమ్మల నుంచి మాకు విడుదల దయచేయండి అటువంటి కృపా భాగ్యాన్ని మాకు దయచేసి మీ యొక్క రాకవర్మ మన సిధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రియ ఈరోజు ఇరవై రెండు జులై రెండు వేల సంవత్సరం మనము గత మూడు వారాల నుంచి యోనాకు సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తున్నాం ఇక్కడ యోన ఏ విషయమై ప్రకటించిండు యోన వ్యక్తిగత జీవితం ఏ రీతిగా ఉంది అన్న విషయాలు మనం ధ్యానించడం మరి విశేషంగా మూడు వారాలు యోన యొక్క చరిత్రని మనం ధ్యానించినాం కానీ ఈరోజు కృత నిబంధనకు సంబంధించిన విషయాలు ధ్యానించబోతున్నాం బహుశా చివరిది అనుకుంటున్నాం కానీ అది ఎంతకాలం వెళ్తుందో నాకు కూడా తెలియదు అటు పోయిన వారేమో అనుకున్న బహుశా అయిపోతుంది అనేసి కానీ అది ఈరోజు ఈ రోజు వరకు మనల్ని నడిపిస్తూనే ఉంది కానీ ఈ రోజు నేను తెల్లవారులేసి ఈ యొక్క వాక్యాన్ని ధనిస్తుంటే నాకు అన్ని కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి అంటే ఒక సినిమా చూసినట్టు నిజంగా సినిమా యోనా సినిమా చూడలేదు ఎక్కడ కానీ నిజంగా సినిమా చూసినట్లే నాకు కనిపిస్తుంది ఆ చేప అతన్ని కక్కివేయడం ఎక్కడ కక్కివేస్తే ఎక్కడిచ్చి పడి అవన్నీ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఆ స్థలాలు అవన్నీ ఎందుకంటే చాలా మంది ఆ స్థలాలు నా రీతిగా ధనించారు ఈ రోజు నినివే పట్నం ఎక్కడుంది అశూరు పట్నం దేశం ఎక్కడుంది అన్న విషయాలు వెతకడం కష్టం కదా కానీ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇంతకు ముందున్న వాటిని దేవుడు తిరిగి రప్పిస్తాడు పాత నిబంధన కాలంలో ఉన్న స్థలాలు ఈ రోజు ఉన్నాయి లేవని కానే కానీ ఈ రోజు ఏరితిగున్నాయి ఆ రోజున్న పేర్లు ఈ రోజు లేవు అవి తారుమారైపోతా కానీ ఈ రోజు అసూరియులు ఉన్నారన్న విషయాన్ని మనము ఎక్కడ చూడగలం ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు సరే కాలం క్రిందట మనము ఉపాధ్యాయ గ్రంథాన్ని జనిస్తున్నప్పుడు ఏషావు సంతతి గురించి ఏషాబు గోత్రికుల గురించి జనించినాం కానీ ఈ రోజు మనకు ఏషాబు గోత్రము ఏషాబు సంతతి వాళ్ళు ఎక్కడ కనిపించరు ఎందుకు కనిపించరు పాతవి అన్ని గతించి సమస్తం కృతమైనవి కాబట్టి అవన్నీ ఆత్మీయ దశలోనికి వెళ్ళిపోవాల్సిందే మన ప్రభువు దాన్ని ఆ రీతిగా మనకు చూపిస్తున్నాడు అవన్నీ కచ్చితంగా ఆత్మీయ దర్శనలోనికి వెళ్లిపోవాల్సిందే ఆత్మీయ దశలోకి వెళ్ళిపోయినాక మనకి తిరిగి శరీరకంగా అవి కనిపించాల్సిందే అది విదనం కాబట్టి ఏషావు సంతతి ఈరోజు మన మధ్యలో ఉంది కానీ కేవలము ఏం ప్రధానం అది శయ్యూరు మన్యం శరు ప్రాంతము మీద వాళ్ళు నివసించారు ఆ రోజు శయ్యూరు మన్యంలో నివసించారు ఈ రోజు ప్రపంచమంతటా వాళ్ళు విస్తరించారు ఏ రీతిగా ఆత్మీయ విధానంగా ఏషావు గుణగణాలు కలిగిన మనుషులు ఈ రోజు ప్రపంచం అంతటా విస్తరించారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అదే రీతిగా అశ్వీయుల గురించి మనం ఇక ధ్యానించినాం గత మూడు వారాల నుంచి యోనకు సంబంధించిన విషయాలు కదా కాబట్టి పోయిన వరకు మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించినాం మొదటి అధ్యాయంలోని అనేక విషయాలు ధ్యానించినాం ఏ రీతిగా యోన ఒక తిరుగుబాటు దారుడు లేక దేవునికి విరోధిగా లేక దేవుని యొక్క పిలుపుకు అవిధేయుడై జీవించిన ప్రవక్త ఉన్నట్టు మనం చూస్తున్నాం దేవుడు యోనాని ఆ నినివే పట్టణస్తులకు పోయి ప్రకటించుము అంటే అతను ప్రకటించలేదు ఫస్ట్ టైం అందుకే అతను తిరిగి అతని దగ్గరకు వచ్చి మాట్లాడమని చూస్తున్నాం అధ్యాయంలో చూడండి మూడవ అధ్యాయం మొదటి వస్తున్నాం అంతటా యహో వాక్ రెండవ మారు యోనా ప్రత్యక్షమై ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా ఆయన రెండు మూడు మార్లు మనకు అవకాశం ఇస్తా ముఖ్యంగా సేవకులకు ఇది సేవకులకు సంబంధించిన వాక్యం యోన మత క్రైస్తవ జీవితానికి సాదృశ్యం దేవుడు ఇవన్నీ విషయాలు మనకి ఎందుకు ముందుగానే దాచిపెట్టిండు అంటే ఖచ్చితంగా మన కాలంలో ఇవన్నీ నెరవేరుతాయి కాబట్టి మనం వీటిని అర్థం చేసుకోవాలి చూడండి యోన కాలంలో నెరవేరినాయి అంటే యోన కాలంలో ఇవి నిజాన్ని నెరవేరినాయి కానీ దృష్టాంతములుగా కండ్లకు కట్టినట్టు నెరవేరినాయి అవన్నీ ఖచ్చితంగా అక్కడ అక్షుడు నినివే పట్టణం ఉంది ఇతను యొప్పే నుంచి యలుదేరుతున్నాడు సముద్ర గర్భం సముద్రం మధ్యంలో ఏం జరిగింది ఇవన్నీ నిజంగా జరిగినాయి కళ్ళకు కట్టినట్టు కానీ యుగాంత అది బుద్ధి కలడంగా రాయబడ్డాయి అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా యోనా కాలంలో ఉన్న పరిస్థితి ఈ రోజు ఉంటది ఈ రోజు ప్రపంచం నినివే పట్ట పట్టణుల మనుషులు నినివే పట్నంలో ఏరితిగా జీవించాలన్న విషయం మనం అర్థం చేసుకోవాలా మొదటి వాక్యంలో ఏముంది మొదటి అధ్యాయము రెండవ వర్షంలో నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమయను బట్టి వాళ్ళు వాళ్ళలో దోషముంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల వాళ్ళలో పాపముంది అన్న విషయం కాబట్టి వారికి ఒక దుర్గతి పట్టబోతుంది అన్న విషయాన్ని రెండవ అసంలో జ్ఞాపకం చేస్తుండు నినివే పట్టణస్థులు అనిలు ఆ విషయం మనం మెనిసల జనించాం పాత కాలంలో ఇదొకటే పుస్తకము అనిలకు సంబంధించిన విషయాలని మనకి చూపిస్తుంది దేవుడు అనిల పట్ల రక్షణ ప్రణాళికని ఏరీతిగా సిద్ధపరిచిండు అన్న విషయాన్ని నినివే లేక యోనా గ్రంథం నుంచి నేర్చుకోవాలా ఆయన పాత నిబంధన కాలనే గాని కృత నిబంధన కాలం గాని అనిలని తృణీకరించిన వాడు కానే కాదు అనిలు కూడా రక్షణ పొందాలా అన్న ఆసక్తి తప్పనయనకుంది మొదటి నుంచి కానీ ఒక కాలానికి అది సంపూర్తి అవుతుందనే విషయం మర్పాతం తెలుసు ముఖ్యంగా నేను ఈరోజు ఉదయ కాలం ఈ విషయాన్ని ధ్యానిస్తుంటే నాకు అర్థమైంది నినివే పట్టణస్థులకి ప్రకటించము అంటే ఎందుకు వ్యతిరేకంగా నినివే పట్టణానికి పోకుండా హార్సుకి బయలుదేరింది అన్న విషయాన్ని మనం చాలాసార్లు జానించినాం కానీ నినివే పట్నస్థులు ఒకనొక దినము ఇస్రాయేల్ ప్రజలని నిర్మూలించబోతున్నారు లేకుంటే ఇస్రాయల్ ప్రజల మీద వారు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబోతున్నారు ఎందుకంటే నినివే పట్టణాన్ని ఏర్పరచుకుంది దేవుడు ఆ రీతిగా చూస్తే ఈరోజు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఏర్పరచుకుంది దేవుడే నినివే పట్టణానికి పలానే రాజుని ఏర్పరచుకుంది దేవుడే ఎందుకంటే అసూర్యులు భవిష్యత్తులో అంటే యోనా కాలం తర్వాత నినివే పట్టణం మీదకి రావాలా ఎందుకంటే దేవుడే ఏర్పరచుకోవాలా ఆ విషయాన్ని మనము చివరి వర్షంలో చూస్తాం ఎంత తేటగా ఉంటదంటే చూసే వారికి నేనే వాళ్ళని ఏర్పరచుకున్నా నేనే వారిని అరీతిగా తయారు చేసిన వారు ఇప్పుడు తీ వారి ఇప్పుడు రక్షణ పొందాల్సిందే ఎందుకు అంటే దినము వారు మీదికి తీర్పు తీర్చాల్సి వస్తున్నారు వాళ్ళు దోషంలో ఉంటే నీ మీద ఎట్లా తీర్పు తీరుస్తారు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నువ్వే నువ్వే పాపంలో ఉంటే ఇతనికి ఎంత తీర్పు తీర్చావు పాపంలో ఉన్నవాడు వేరే పాపకి తీర్పు తీర్చలేడు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాల నినివే పట్టణము భవిష్యత్తులో ఇస్రాయల్ దేశం మీదకి యుద్ధానికి రాబోతుంది కాబట్టి దేవుడే వారిని అరీతిగా లేపుతున్నాడు పాత నిబంధన కాలంలో అశ్వర్యులు చేసినంతగా యుద్ధము ఎవరు చేయలే వారు జీవించినంత కఠినంగా క్రూరంగా ఎవరు జీవించలే అయినా కాని యోనే సువార్త ప్రకటిస్తే యోన సువార్త ప్రకటిస్తే ఖచ్చితంగా వారు రక్షణ పొందుతారు అన్న విషయం యోనాకు బాధలు ఎంత కఠినుడైనా గాని ఈ సువార్త వాడి హృదయాలు పడితే మారాల్సిందే అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి యోనా నినివ పట్టినస్తులే కాదు మనం కృత నిబంధకాలకు పౌలు కూడా అంతే కదా సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారకున్నప్పుడు అతను కూడా కఠినుడే కదా నరహంత కూడా కదా ఒరితిగా చెప్పాలంటే ద్వేషం వాడే కదా క్రైస్తవుల మీద ద్వేషం కలిగిన వాడే కదా మళ్ళీ బైబుల్ చెప్తుంది కదా నీ సహోదరుని మీద ద్వేషం చూపిస్తే నువ్వు నరాహంతకుడివే నీ హృదయంలో అప్పుడే వాడిని హత్య చేసినట్టు అన్నాడు దేవుడు కాబట్టి ఆ రీతిగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే కూడా ఒక రీతిగా అతను స్టెఫెన్ చంపించినప్పుడు అతను ఆమోదించేను అనుంది వాక్యం అపోస్ల కార్యంలో స్టెఫెన్ ని చంపించినప్పుడు సౌలు అనేవాడు అక్కడ ఉండి దాన్ని ఆమోదించండు అంటే ఆయన అప్రూవ్ చేసిండు ఒప్పుకున్నాడు మీరు చేసినది మంచి పని అని నిజంగా పది ఆగ్లు తెలిసిన వాడైతే సౌలు దేవుని వాక్యంలో చాలా ప్రవీణుడు గమలేయేలు అనే గొప్ప బైబుల్ టీచర్ దగ్గర నేర్చుకున్నవాడని మనం చూస్తాం ఆయననే చెప్తాడు అవన్నీ విషయాలు ఆ రీతిగా పది ఆగ్లలో నరాహతి చేయకూడదు ఉంది కదా మన స్టెఫరీని చల్పిస్తున్నప్పుడు ఎట్లా దాన్ని సమర్థించిండు అంటే అప్పుడు అర్థం కాలేదా ఎంత ఎంత బైబుల్ జ్ఞానం ఉన్నా గాని యేసు బ్రహ్వుని తెలుసుకున్నంత వరకు అది పనికిరాని జ్ఞానం లాగానే అయిపోయింది తెలిసిండి కూడా నరహంతకుల్లాగా తయారైండు పది ఆగే ఉల్లంఘించిండు అదైతే చూస్తే కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని చూసిండో దమస్క మార్గానికి పోతపుడు అదే ఆశ్చర్యం పోయేవారం చూసినా మనం యోన తార్సుకు బయలుదేరిండు తార్సు నుంచి దమస్కు బయలుదేరినవాడు సౌలు అప్పుడు దమస్కు మార్గానికి ఇంకా దమస్కు పోలేదు ధమస్కు మార్గంలో దేవుడు కనిపించి సౌలా సౌలా నీవేలా నన్ను హింస్ అన్నప్పుడు నువ్వు ఎవరు ప్రభువా అని అతను అన్నప్పుడు నువ్వు హింసించున్నా ఏసును అన్నాడు అసలు ఏసుబ్రామని ఎప్పుడు హింసించిండు సౌలు ఏసు హింసించలేదు కదా సౌలు కంటే ముందే ఆయన చనిపోయినవాడు కదా మళ్ళీ యేసుని ఎప్పుడు హింసించిండు అప్పుడు చెప్తున్నాడు నువ్వు బిడ్డలని నాకు వాక్యం జ్ఞాపకం వస్తులేదు మునికోలములను తన్నుట సబబా ముండ్లని తన్నుట సబబా అంటాడు అంటే ఎవరు ముండ్లు నువ్వు ముండ్లని తంతున్నావు అంటున్నాడు ఒక దిక్కటినాడు నువ్వు నన్ను హింసించున్నావు అంటున్నాడు నేను ఎప్పుడు నిన్ను హింసించిన అనొచ్చు కదా ఆయన నువ్వు ఓరన్నా తెలియదు నేను ఎప్పుడు కొట్టిన నిన్ను ఎప్పుడు తిట్టిన నిన్ను నేను నిన్ను హింసించలేదు అనొచ్చు కదా ఆ క్షణం చూడండి సృష్టికర్త వచ్చినది ఏదైనా నిలబడి మాట్లాడితే నీ పరిస్థితి ఏం కావాలా తిరిగి ఆయనకి ప్రశ్నించలేవు ఇది చాలా ఆశ్చర్యం యోబు కూడా అంతే కదా ఆయన ఏ రీతిగా ప్రశ్నిస్తాడు మనం కూడా ప్రశ్నించడానికి వీలలేదు మనం ప్రశ్నించొద్దు కూడా ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన ప్లాన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటది అశ్వర్యులు భవిష్యత్తులో ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి రాబోతున్నారు అది దేవుడే లేపుతున్నాడు అన్న విషయం ఎందుకు అర్థం చేసుకోలేదు యోనా నాకు ఆశ్చర్యం అది ఇప్పటికి కూడా ఈరోజు ఉదయకాలం అదే నేను ధ్యానిస్తున్నా ఆయనకు తెలుసు ప్రవచనం ఉంది ఏషియా గ్రంథంలో ఆ ప్రవచనం దాన్ని చూసిండు ఏషియా ప్రవచించిండు భవిష్యత్తులో అశురియులు ఇస్రాయల్ దేశం మీదకి యుద్ధం రాబోతారు చరిత్రలో చూస్తే మీరు అశురు దేశము బబలోని కంటే ముందున్నది పాత పాత నిబంధన కాలం ముగించేటప్పటికీ నాలుగు నాలుగు రాజ్యాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించినాయి మొదటిది ఐగుప్తు రెండవది ఎవరికైనా తెలుసా పారసిక దేశం ఎస్తేరు గ్రంథం ఎస్తేరు కాలంలో చూశారు కదా మీరు పారసిక రాజు అహేశ్వరసు రాజు కాలం నూట ఇరవై ఏడు దేశాలు రాజులాగున్నట్టు మనం చూస్తాం ఎస్టేరు గ్రంథంలో ఇక్కడే మన మొదటి అధ్యాయంలో నూట ఇరవై ఏడు సంస్థానాలకు అతను రాజుగా ఉన్నట్టు మనం చూస్తాం ప్రపంచమంతట హిందూ దేశం వదులుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఆయన రాజు అంటే చక్రవర్తి రాజులకు రాజు కదా ఆయన చక్రవర్తి అంటారు కాబట్టి అహష్రోజు రాజు ఈ లోకాన్ని పరిపాలించిన కాలంలో అప్పటికి నూట ఇరవై ఏడు సంస్థనలలో యూదులు చదిరి ఉన్నారు అక్కడ చూస్తాం అది హామాను గురించి మనం చూసినప్పుడు మోర్దకాయ హామాన్ గురించి చూసినప్పుడు హామాన్ ఏం చేస్తా అంటే నిర్మూలించాలని ఒక శాసనాన్ని తీసుకొని వస్తాడు కదా రాజధానికి ముద్రిచ్చేస్తాడు ఆ శాసనము నూట ఇరవై ఏడు అంటే ఖచ్చితంగా ప్రపంచమంతటా యూదులు విస్తరించేట్లే కదా అది శారీరకంగా విస్తరించిన యోధులు ఈ రోజు ప్రపంచమంతటా ఆత్మీయంగా విస్తరించిన యూదులు క్రైస్తవులు ఇవన్నీ నెరవేరాల్సిందే దేవుని దృష్టిలో కాబట్టి ఆ రోజు ఏ రీతి ఈ రోజు ఒక ఈ యూదులను నిర్మూలించాలా అన్న శాసనము అహిష రోజు నుంచి బయలుదేరింది ఈ యుగకాలంలో కూడా అంతే యూదులను నిర్మూలించాలన్న శాసనము బయలుదేరింది సరే అది ఎవరు ఎవరు దానికి ఆమోదించరు సృష్టికర్తనే దాన్ని ఆమోదించాలి కదా ఆయన ఆగ్లేనిది తల వెంటగా ఓటుకుడు రాలేదు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి యోనాకు సంబంధించిన విషయాలు జానించినప్పుడు ఇవన్నీ మనకి జ్ఞాపకం చేస్తా ఉంటాడు సరే ఐగుప్తు అంటే ఫరో కాలంలో ప్రపంచాన్ని పరిపాలించింది ఐగుప్తు దేశం ఈ రోజు ఎట్లుందో పరిస్థితి అని తెలుసు మీకు ఐగుప్తు తర్వాత పర్సియా లేక పారసీక దేశము ప్రపంచాన్ని పరిపాలించింది దాని తర్వాత దాన్ తర్వాత బబులోను ఈ నాలుగు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినట్టు మనం చూస్తాం సరే ఏస్ప్రో కాలం తర్వాత ఏస్ప్రో చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన కాలం నుంచి మొదలుకొని ఈ రోజు కూడా నాలుగు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి అవన్నీ విషయాలు ఒకసారి మీకు చూపించిన ఇవన్నీ దాని గ్రంథంలో ఉన్నాయి దాని చెప్పిండు భవిష్యత్తులో ఈ రీతికి ఉండబోతున్నాయి ఈ నాలుగు ప్రపంచాన్ని పరిపాలించే బలమైన మృగాలు ఈ నాలుగు మృగాలు అంటే మృగం అంటే బలంగా నీ మీద ఒత్తిడి చేసి జీవించేదాన్ని మృగ బల మృగం కాబట్టి ఈ నాలుగు మృగాల గురించి మాట్లాడుతుంటాడు ప్రతి యుగంలో మీకు ఈ నాలుగు మృగాలు కనిపిస్తూ ఉంటాయి అవి చాలా కఠినంగా ప్రపంచాన్ని వెళ్ళినాయి అరీతిగానే అశురు ఒక మృగంలాగా మనకు కనిపిస్తూ ఉంటది కాబట్టి యోనకు తెలుసు భవిష్యత్తులో ఆ ప్రవచనం నెరవేరుతుంది కాబట్టి ఆ ప్రవచనం నెరవేరద్దు అంటే అశురు నాశనం కావాలా అశురికి శిక్ష రావాలా అందుకని మీరు చూడండి అతను ఏం చేస్తున్నాడు ఆ నావికులు యోన దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది యోన నిద్రబోత అయి ఉండి ఆ ఓడ దిగువ భాగంలో పండుకున్నట్లు మనం చూస్తాం కదా అప్పుడు ఆయన తెలుసు ఎట్లా నశించిపోతాను కాబట్టి నేను ఎందుకు భయంతో ఉనకాల గజ ఎందుకు చూపించలేదు ఆ భయం నేను ఎట్లా నశించిపోతాను ఎందుకంటే నేను దేవునికి ఆజ్ఞ అతిక్రమించిన నేను ఆయన చెప్పిన మాట నేను చేయలేదు కాబట్టి నేను తప్పకుండా చావాల్సిందే కానీ ఎట్లా చనిపోతుంది కాబట్టి నేను ఎందుకు దుఃఖపడాలా ఎందుకు భయపడాలా ఎందుకు బాధపడాలా అయ్యో నేను చచ్చిపోతున్నా అని ఎందుకు బాధపడాలా అందుకే ధీమగ పోయి పండుకున్నాడు అప్పుడు అన్నిడు వచ్చి బుద్ధి చెప్పడము ఇవన్నీ విషయాలు మనం చూసినాం రెండు సార్లు బుద్ధి చెప్పారు కదా క్యాప్టెన్ ఆ యొక్క క్యాప్టెన్ బుద్ధి చెప్పిండు దాని తక్కిన నావికులు అతనికి బుద్ధి చెప్పినట్టు మనము అడ్డుకునేవారం పోయినవరం చూసినాం కదా కాబట్టి నీ జీవితం కూడా అంతే నువ్వు ఎప్పుడైతే తిరుగుబాటు అయ్యి నీ విశ్వాసం నుంచి తొరలుతుంటావు తొరలిపోతావో నీకు అనిలు బుద్ధి చెప్పాల్సి వస్తుంది కాబట్టి మనము అనిలకు బుద్ధి చెప్పే వాళ్ళం ఉండాలా అణులకు ఒక మాది అంటే క్రీస్తుకు ప్రతినిధులాగా మనం ఈ లోకం మనం చూస్తేనే వాళ్ళు అరే క్రిస్టియన్స్ అంటే ఇట్లుంటారంటారు కదా అరే వీడేం క్రిస్టియన్ బయటకు ఇట్లున్నాడు అంటారా లేదా అవకాశం మనం ఇవ్వనివ్వదు ఎక్కడనే కానీ పర్ఫెక్ట్గా ఉండాలా ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలా కానీ మీకు అది మనం పర్ఫెక్ట్ గా ఉండలేము ఎందుకంటే ఆయన ఒక్కడు తప్ప ఎవరు సంపూర్ణుడు కాదు పర్ఫెక్ట్ అంటే సంపూర్ణత ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆయన ఒక్కడే సంపూర్ణుడు కాబట్టి ఆయన నమ్ముకున్నప్పుడు క్రీస్తు కలిగిన మనసు మీరు అప్పుడే మీకు పర్ఫెక్షన్ వస్తుంది సంపూర్ణత కలుగుతుంది కాబట్టి మన జీవితం సంపూర్ణంగా తయారు కావాలంటే అది నువ్వు చేసుకోవాలి ఆయన మనసు ప్రవ్వ నా మనసు తీసేసి నీ మనసు అను ఈ క్షణం నేను ఆలోచిస్తాను ప్రవ్వ ఈ ఆలోచన నీకు సంబంధించిందా కాదా ఖచ్చితంగా మాట్లాడతారా లేదా పాని వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను ప్రభావ మళ్ళీ నా ప్రాంతం నా స్థలంలో నువ్వు ఉంటే ఇటనే మాట్లాడతావా అని అడగాల లేదా ఖచ్చితంగా అడగాల అప్పుడు ఆయన ఏమంటాడంటే నీ స్థలంలో ఉంటే నేను అట్లా మాట్లాడని అంటాడు నీ స్థలంలో ఉంటే నిన్ను కొట్టడం నిన్ను కొట్టడానికి కూడా నువ్వు ఇంకొక చెంప చూపిస్తా అంటాడా ప్రభా వీరేమి చేసినారో వీరు ఎరగరు కనుక వీరిని క్రీస్తు కలిగా మనసు అదే లేదా నువ్వు అరే నన్ను ఎట్లా నన్నెట్లా అంటావు రాను మీరు మీరు కొట్లాడుకొని నా మీదకి ఎందుకు వస్తారు ఇట్లా అడ్డం అనేదా మనం ఇట్లా కాబట్టి మనల్ని చూస్తే అందరూ అలర్ట్ ఉండాలి ఎక్కడ పోయినా అరే ఫలాని వ్యక్తి వచ్చింది అంటే మనం ఏదో గ్రేట్ గా స్పెషల్ గా చూపించుకునేది కాదు కానీ యేసు ప్రభుకి మనం ఈ లోకంలో ప్రతినిధులుగా మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అన్నప్పుడు ఆ విషయాలు నువ్వు చాలా జాగ్రత్తగా ధ్యానించాలి విజగను ఉప్పు లాగా ఉప్పు క్లీనింగ్ కొరకు వాడతారు కదా ఉప్పు ప్రిజర్వేషన్ కొరకు క్లీనింగ్ కొరకు వాడతారు నువ్వు క్లీనింగ్ నువ్వు ఈ లోకంలో క్లీనింగ్ కొరకు ఉన్నావు ఇక్కడ నువ్వే మురికిలో ఉంటే నువ్వే మురికి పనులు చేస్తే నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని పాటించినట్టు కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా యోన డెబ్బై సంవత్సరంలో దేవుని సేవలో ఉండి కూడా ఈ సత్యాలు గ్రహించలే ఏంటంటే అన్నిలు కూడా రక్షణ పొందాలా అన్న సత్యం ఆయన అందరికీ ప్రభువు అని మనం పౌల ద్వారా నేర్చుకుంటాం కదా ఫిలిపి రాష్ట్ర పత్రికలను ఆయన అందరికీ ప్రభు అని కానీ యోనకి ఎందుకు అర్థం కాలే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా డెబ్బై ఐదు సంవత్సరంలో దేవుని సేవలో ఉంటూ కూడా ఈ సత్యాన్ని గ్రహించలేని యోన వాళ్ళు ఎట్లన్నా రక్షణ పొందిన నేను పోయి ప్రకటిస్తే అని తెలిసి ఉండి కూడా ఎందుకు పోలేదు ఈ విషయం మీకు తెలుసు ఉపమాన రీతికి ఇట్లా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే భవిష్యత్తులో వీళ్ళందరూ మా దేశం మీదకి వచ్చి నా సహోదరులను చంపబోతున్నారు అంటే ఆయనకి ఇస్ఆల్ఫలు అంటే ప్రేమ ఎక్కువ బాగా అర్థం చేసుకోవాలి మనం భవిష్యత్తులో ఎట్లన్నా కాని వీళ్ళు ఆ ప్రవచన ప్రవచనం నెరవేరణం కోరుకన్నా వీరిని దేవుడు వీళ్ళ మీదకి నడిపిస్తాడు నా ప్రజలు నా స్నేహితులు నా బంధువులు అవన్నీ గుర్తు పెట్టుకుంటున్నాడు నా క్లోజ్ ఫ్రెండ్స్ డెబ్బై ఐదు సంవత్సరాలు నాతో పాటు సేవ చేసిన వాళ్ళు అందరు అది అది ఆయనకి బహుశా తిరుగుతున్నాడు మైండ్ లో నాతో పాటు సేవ చేసిన వాళ్ళు నా పక్కింటోడు నా ఎదురింటోడు నాతో పాటు చేసిన యాజకులు రాజులు ఎంతో మంది నాకు పరిచయం నేను డెబ్బై సంవత్సరాలు రకరకాల ప్రాంతాలలో సేవ చేసిన మళ్ళీ వాళ్ళందరూ చచ్చిపోబోతున్నారు అన్న ఆ తలంపు రాగానే ఆయనకు ఏమొచ్చింది నేను నేను ఒక్కరిని చచ్చిపోతే సాలు వాళ్ళందరూ బతితే మంచిది అన్న తలంపు వచ్చిందా నేను ఒక్కరిని చచ్చిపోతే దేవుడు ఎట్లాడానికి చంపుతాడు ఎందుకంటే నేను తిరుగుబాటు చేసినాం కానీ నేను చచ్చిపోయినా పర్లేదు నా దేశమైతే కాపాడబడుతుంది కదా అని తీర్మానిచ్చుకుంటూ అది నాకు అర్థమైంది ఈరోజు పొద్దున ఎందుకు నిన్నవే పట్నస్లకు సువార్త ప్రకటిస్తలేడు అంటే ఈ విషయం బాగా అర్థమైంది తన రక్త సంబంధికులు నశించిపోకుండా ఉండాలా అంటే తను నశించిపోతే పర్లేదు అని తీర్మానించుకోండు ఉపమన రీతిగా ఏసు ప్రభుకి సాదృశ్యం ఉండదు కదా కానీ యోన కంటే శ్రేష్ఠుడు మన ప్రభు యోనలో ఉన్న గుణగణము ఏసువాడమంటే కనిపించదు కానీ యోన ఉపమన రీతిగా ఏసు ప్రభుకి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ నెరవేడాల్సిందే పాత నిబంధన కాలం ఎరగంటే ప్రతిదీ ఆయనకు నీడ వంటిదే లేక ఛాయ వంటిదే పాత కాలంలో ఏం నెరవేరినా అతనికి నీడ వంటిదే కాబట్టి నువ్వు ఆ రీతికి అర్థం చేసుకోవాలా నీడని నువ్వు వెంబడిస్తున్నావు పాత నిబంధన ఆయన నిజంగా ఈ లోకంలోకి వచ్చినాక నువ్వు నీడని వెంబడించవు నిజ స్వరూపాన్ని వెంబడిస్తావు అన్న సత్యాన్ని మనకు నేర్పించింది కాబట్టి అక్కడ ఏం జరిగిన చివరికి దేవుడు ముందే చెప్తున్నాడు వాటన్నిటిని నేనే సిద్ధపరచినట్టున్నాడు దేనిని సిద్ధపరచినట్టున్నాడు చూడండి నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో దేవుడైన యహోవ స్వర ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పొగొట్టుకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్టు చేశాను వాటి స్వర చెట్టును తయారు చేసింది ఎవరు ఏర్పరిచింది ఎవరు దేవుడు అంటున్నాడు నేనే స్వర చెట్టును అదే రీతిగా దేవుడు ఇంకేం ఏర్పరిచిండు యోనాకు ఒక పాఠం నేర్పాలి ఏంటంటే నువ్వు డెబ్బై సేవ చేసినా నువ్వు సత్యాన్ని గ్రహించలేదు ఇప్పుడు గ్రహించు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడం కొరకు మత్స్యాన్ని కూడా ఏర్పరచుకున్నానే కదా యోనాని మింగేటట్లు ఆ రోజు నిపుణు వాళ్ళు మనం అదే వాక్యాన్ని ముగించుకున్నాం అక్కడ చూసుకుని మత్స్యము అంటే పెద్ద చాపను అతను ఏర్పరచుకున్నాడు అదే రీతిగా ఇక్కడ స్వర చెట్టు అని ఉంది కాని ఇంకొక స్థలంలో నేను చూసిన ఆముదప్పు చెట్టు అని ఉంది నేనైతే వేరే వాళ్ళు ఎవరు చెప్తుంటే కూడా వీళ్ళే కానీ నాకు ఆశ్రంగా ఉండదు చూస్తే ఆముదప్పు చెట్టు అంటే సరే మీరు అనే నీకెక్కడ దొరికింది ఆముదప్పు చెట్టు అనేసి ఇంగ్లీష్ బైబుల్లో నేను చూస్తే అది ఎగ్జాక్ట్లీ సొర లేదు ఆమ్దప్పు చెట్ అనుంది మళ్ళనే జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటే ఆమ్దప్పు చెట్ అనుంది ఆమ్ దట్టు అంటే మీకు తెలిసేట్టుంటుందా ఇంత పెద్దగా ఉంటాయి ఆకులు ఆకులు ఉంటే అన్ని ములుములు లాగా ఉంటాయి వాటి కాయలు కదా అయితే మీరు ఇక్కడ తర్వాత చూస్తారు కొంచెం సేపట్టారు నేను మీకు చూపిస్తా ఆ సొర చెట్టు ఇస్రాయిల్ ప్రజలకి సాదృశ్యంగా ఉంటది నేను చెక్ చేసుకున్నా వాక్యంలో అయితే అంటాడు సొర చెట్టును నేనే తర్వాత దాన్ని తొలిచే పురుగును ఏర్పరచుకుంది నేనే అంటున్నాడు అంటే ఆయన ఏమేమి ఏర్పరచుకున్నది చూడండి ఫస్ట్ది ఓడను ఏర్పరచుకుంది ఆయననే సముద్రం మీద తుఫాను ఏర్పరచుకుంది ఆయననే సముద్రం గర్భంలో పెద్ద తిమింగలని లేక పెద్ద చాపను ఏర్పరచుకుంది అయిననే తర్వాత సొరచిట్ట ఏ చెట్ట కావచ్చు సరే తెలుగు బైబుల్ సొర చెట్టు ఉంటుంది మీరు సొర చెట్టు అంటారు ఇంగ్లీష్ బైబుల్లో క్యాస్టరన్ ఉంది అంటే ఆమ్దపు చెట్టనుంది అది కూడా పెద్దగా మంచి పెద్దగానే అయితే సన్నగా ఉంటాయి ఆకులు దాని దాని కొమ్మలు కూడా సన్నగా ఉంటాయి ఆమ్దపు చెట్లు ఆమ్దాలు అంటారు వాటిని ఆమ్దపు చెట్టు సరే ఆమ్దపు విత్తనాలు మీరు ఎప్పుడైనా చూసేద్రా ఊళ్ళలో ఉండేటోళ్ళే చూస్తారు సిటీలో ఉండటం చూస్తారు నాకు జ్ఞాపకం ఉంది చిన్నప్పుడు మేము మాకు ఆమ్దం పట్టించేటం మా అమ్మ బలవంతం మీద ఆమ్దం పట్టించేడు మాకు ఎండాకాలం వచ్చిందంటే అందరికీ ఆమ్దం అప్పుడు చిక్కడపల్లిలో ఒక స్థలంలో మంచి ఆమ్దం దొరికేది ప్యూర్ ఆమ్దం దాన్ని కొంచెం వేడి చేసి అది ఎంత భయంకరంగా ఉంటుందో అది నోట్లు వేసుకుంటే ఆమ్దం వేసుకోలేం జిడిజిడుతుంది అది మింగుతుంటే వాంతికి వచ్చేస్తూ ఉంటుంది ఒక్క స్పూను బలవాంత మీద వేసేసి ఇంకా వేడిగేడి నీళ్ళు ఇచ్చేది తాగేస్తుంది అంతే ఇక సాయంత్రం వరకు విరేచనాలు మొత్తం అంటే ఆ రోజుల్లో కడుపు క్లీన్ కావాలంటే ఆందం ఇచ్చోళ్ళు మాకు చిన్నప్పుడు ఇస్తారు కడుపు క్లీన్ కావడానికి ఆమ్దం ఇస్తారు సరే ఇప్పుడు ఆమ్దాలు తలగ పెట్టుకుంటున్నారా తల పెట్టుకుంటారా తలగ పెట్టుకుంటే అది ఆ చిన్న పిల్లలు పెడతారు అది చాలా జిడ్డు ఉంటది అది సరే నాకు బాగా అర్థమైంది జిడ్డు మనుషులు వీలు కదా ఎంత చెప్పిందో వినని జిడ్డు కాబట్టి ఆ చెట్టు ఇస్తాన్ పిల్లకి ఉంది తెలుగుపై పిల్లల స్వర ఉంది అక్కడేమో ఆమ్దమ్ చెట్టు ఉంది కాబట్టి సరాసరి ఆమ్దం చెట్టే ఎందుకు జ్ఞాపకం చేయాలా లేక స్వర చెట్టు ఎందుకు జ్ఞాపకం చేయాలా స్వర చెట్టు అంటే కూడా తెలుసు నీ ముఖం స్వర చెట్టు లాగా సొరకాయలాగా ఉందంటురా ఉపాసం ఉండి ఆచారాలు పాటిస్తున్న వాళ్ళని నీ ముఖం స్వరముఖం లాగా ఉందంట బైబిల్ ఉంది నీ ముఖం అట్లా ఉంటుంది ధరించి వాసిపోయిట్లా దీర్ఘంగాను దీనంగా ఉపాసం అవన్నీ ఆదిత్య చేసుకోవచ్చు లేక తీగ విస్తరిస్తుంది కాబట్టి మీరు బాగా విస్తరించిన వాళ్ళు అనడానికి కూడా సాదృశ్యంగా ఉంది లోకంలో బాగా విస్తరించిన గుంపుకు సాదృశ్యం ఆ తీగ నేను రాక్షవలిని తీగలు కాబట్టి తీగ అంటే ఎవరు ఇప్పుడు స్వర చెట్టు అంటే దేనికి సాదృశ్యం అది తీగ అల్లుకుని పోతూ ఉంటది ప్రాప్తం ఉంటుంది ఎక్కడ అక్కడ ప్రాప్తం ఉంటది స్వర కానీ దాని కాయలు మట్టు పెద్దగా ఉంటాయి కదా కాబట్టి ఇది ఉప్మాన్ రీతిగా ఇసరి తల్లకి సాదృశ్యం చాలా మంది ఆ రీతి కూడా అర్థం చేసుకోరు దాన్ని తొలిచే పురుగుని నేను ఏర్పరచుకున్న అంటున్నాడు యోనోలో నేర్చుకోవాల్సిన విషయాలు ఇదే దేవుడు వాటన్నిటినీ ఎందుకు ఏర్పరచుకుంటే డెబ్బై ఐదు సంవత్సరంలో సేవ చేసిన ఆ ప్రవక్తకు సత్యం బయలుపరచాలా అన్న ఆసక్తి ఎంతగానో దేవుడు తపన పడుతున్నాడు అతనికి ఎట్లన్నా ఈ సత్యం బయలుపరచాల నేను ఈరోజు ఎందుకంటే సరే ఏలియ కాలంలో పిల్లవాడైన ఏలియా కాలము ఏలియా సేవని చూసినవాడు అటువంటి వాడు ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు నా సేవ చేసిండు కానీ సత్యాన్ని గ్రహించలేని చెప్తున్నాడు ఎంతగా ప్రకటించుడు కాబట్టి బయలుపరచాలని నువ్వే చేయాలి పని చివరికి వచ్చినప్పటికీ ఈ సత్యం బాగా అర్థం చేసుకుంటాం కానీ అతని సముద్రంలో వేయడము తిమ్మింగీ అతను దేవుడు ఆజ్ఞపించిండు తిమింగలమా లేక మత్స్యమా పెద్ద చేప గొప్ప మత్స్యమనుంది అక్కడ ఇరు పదిహేడవ వచనంలో గొప్ప మత్స్యం ఒకటి యోనను మృంగివేలని యహోవ ఎవరు నియమించి నియమించిడే లేదా ప్రతిదీ నియమిస్తున్నాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి తిమింగళము దేనికి సాదృశం చూడండి దేవుడు నియమించింది ఆ పురుగును దేవుడు నియమించింది ఆ చెట్టును దేవుడు నియమించింది కాబట్టి గొప్ప మత్స్యము ఒకటి యోనను మృంగివేళని యహోవ నియమించియుండగా నియమించిండు అంటే దాని సిద్ధం చేసిండు ఈ క్షణంలో నువ్వు ఇక్కడే ఉండాలా నువ్వు మొత్తం పెద్ద మధ్యధరా సముద్రమో ఏం సముద్రం అది నాకు లేదు మెడిటరేనియన్ సి అనుకుంటుంది మెడిటరేనియన్ సి అంటే మధ్యధరా సముద్రం సముద్రమే అందులో దొరుకుతుంది ఇదంతా అయితే ఆ సముద్రంలో అది చాలా పెద్ద సముద్రం మెడిటరేనియన్ సి అంటే ఆ సముద్రంలో ఈ చేప ఎక్కడెక్కడో దిరుగుతుంటే దాన్ని నియమించిండు ఏంది దగ్గరకు వచ్చి ఆ తుఫాన్ సాధారణంగా తుఫాన్ లో పైకి రావే చేపలకి లోపల ఉంటాయి లోపల సేఫ్గా ఉంటది పైన అలలు కొట్టుతా ఉంటది లోపల సేఫ్ ఉంటాయి చేపలకి అన్నీ కిందికి వెళ్తాయి కానీ దానికి నియమించింది తుఫానులో నువ్వు పైకి రావాల్సిందే నీ పని ఈరోజు నేను చెప్పిన పని చేయాలా కాబట్టి ఆయన సృష్టిలో ఈ జీవరాశులన్నీ ఆయనకి విధేత చూపిస్తున్నాయి కానీ ఒక జీవరాశి మట్టుకు ఎప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉంటది మళ్ళా వాక్యం తెలుసు జీవరాశి అది కదా డెబ్బై ఐదు సంవత్సరాలు సేవ చేసిన జీవరాశి అది అది కూడా ఎప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉంటది మనం చూస్తున్నాం కదా బీలాము ఆయన కాలంలో కూడా ఒక జీవరాశి అది బుద్ధి చెప్తుంది బీలాంకి బుద్ధి చెప్తుంది సరే బీలాం గురించి మనం ఇప్పుడు చూడదు ఎందుకంటే అది మొత్తం అక్కడ ఎక్కడ వెళ్ళిపోతుంది వాక్యం కాబట్టి ఈ మత్స్యాన్ని ఏర్పరిచి నియమించిన వాడు మన ప్రభు అన్న విషయాన్ని ఎందుకు యోన మూడు దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో ఉండెను ఇది ఇవన్నీ ఖాతాలు నాకు ఒక పాస్టర్ చెప్తుంటే నేను విన్నా కానీ సరే ఏ ఆ రోజులలో నేను కఠినంగా చెప్పేవాడిని కాదు సరే ఇప్పుడు కూడా నేను కఠినంగా చెప్తున్నాను అనుకుంటలేను కానీ మీ కఠినంగా ఉంటే పర్లేదు ఎందుకంటే మీ హృదయాలు మండాలంటే వాక్యం కఠినంగా ఉండాలి అదొకటి నేను తెలుసుకున్నాను కానీ ప్రేమతో చెప్తాం కదా మీరు మీ మీద ద్వేషము కోపంతో చెప్తే మీరు ఎప్పుడు పరిస్థితి ఎప్పుడు కూడా మీ హృదయాలు మండవు మన హృదయాలు మండలేదా అంటాడు కదా ఆ ఇద్దరు శిష్యులు ఏసు ఆయన తిరిగి లేచి వెళ్ళినాక ఎమ్మాస్ గ్రామానికి వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరు శిష్యులు అంటారు ఆయన పొద్దుటి నుంచి మనతో పాటు సేవ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఎవరో ఆయన అనుకున్నాం కానీ ఆయన చెప్తున్నంత వరకు మన హృదయాలు మండలేదా అని అనుకుంటున్నారు అయినా కానీ హృదయాలు మండినా వాళ్ళు ఆయన గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఈ రోజు కూడా అంతే మనం ఎంతగా ఇవన్నీ వాక్యాలు చెప్తున్నా వాళ్ళ హృదయాలు మండుతా ఉంటే గానీ నువ్వు చెప్పేది కరెక్టే బ్రదర్ కానీ వీటిని పాటించడమే కష్టం బ్రదర్ అనేవాళ్ళు చాలా మంది అయ్యారు సరే ఇవి వారికి అనుగ్రహించబడలేదు మీకు అనుగ్రహించబడ్డాయి అన్నాడు ఏస్రావు కాబట్టి ఇవన్నీ మీరు ఎక్కడ పుస్తకాలలో చదవలేరు ఎంత గొప్ప మీటింగ్స్లో పైన మీకు ఇవి కనిపించావు ఎందుకంటే వారిని ఏర్పరచుకున్న విధానం ఏంది వారు గ్రహించలేని స్థితులున్నారు యోనాను ఏర్పరచుకున్న విధానాన్ని యోనా గ్రహించలేని స్థితులు ఉన్నాడు అదే రీతిగా నిన్నవే పట్నస్థాన్ని ఏర్పరచుకునే విధానాన్ని నిన్నే గ్రహించలేని స్థితులు ఉన్నారు కానీ యోనా సువర్త ప్రకటిస్తే వారు గ్రహించారు దేవుని ప్రజలకి నేనెవడిని తీర్పు తీర్చేవాడిని కాబట్టి దేవుని ప్రజల మీదకి నేను యుద్ధానికి పోవాలంటే నేను ఇంకెంత కరెక్ట్గా ఉండాలా అట్ల సిద్ధపరుస్తుంది నిన్నవేని అట్లా సిద్ధపరుస్తుండే అసూరు దేశస్తున్న కాబట్టి యోన నినివే పట్నాలకి చెప్పాలా మీరు దోషంలో ఉన్నారు భవిష్యత్తులో నువ్వెట్ల పోయి సువార్థ ప్రకటిస్తూ అందుకే ఏసు మత సువార్థ పన్నడ ఆ దేశం గురించి మాట్లాడతారు నిన్నవే పట్నస్ల గురించి మనం కొంచెం సేపటి తర్వాత చూస్తాం త్వరగా కాబట్టి చూడండి రెండో అర్షంలో ఏం జరిగింది యోనా ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నూతన నిబంధన కాలానికి యేసు ప్రభు కాలానికి సంబంధించిన ఈ విషయాలు ఆ మత్స్యము కడుపులో నుండి యోన యోహోవాకు యహోవాను ఇలాగున ప్రార్థించాను నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను ఉపద్రవం అంటే మీకు ఒక తెలుసా ఉపద్రవం అంటే ఆపద ఇంకా డేంజర్ అంటారు ఉపద్రవం అంటే డేంజర్ అంటే ఇంగ్లీష్ లో నేను డేంజర్ లో ఉన్నను అంటే ఇంకా మరణించబోతున్నాను ప్రమాదకరమైంది ఉపద్రవం అంటే నా మీదికి మరణం వచ్చేస్తుంది ఉపద్రవం అంటే అది అస్సలైన అర్థం మరణము కమ్ముతుంది నన్ను కాబట్టి యోనా మరణించాల్సిందే తిరుగుబాటు చేస్తే మరణించాలి కదా కాబట్టి ఉపవన రీతిగానే మరణించాల్సిందే కానీ ఆయన నిజంగానే మరణించినట్లు నేను మీకు అక్కడ చూపిస్తా వాక్యంలో చూడండి నేను చాలా జాగ్రత్తగా దీన్ని ధ్యానం ఆయన మరణించింది ఎందుకంటే యేసు ప్రభు మరణించి మూడు దీవరాత్రంలు భూగర్భంలో ఉన్నట్లు మనం ఆయననే చెప్పిండి యోనాను గుర్చిన సూచన అన్నప్పుడు యోనా ఏ రీతిగా మూడు దీవరాత్రులు మత్స్యపు గొప్ప చేప గర్భంలో ఉన్నాడో అదే రీతిగా మనుషు భూగర్భంలో ఉండబోతున్నాడు అని చెప్పినప్పుడు మరి ఆయన మరణించినాకనే కదా పోయిచ్చింది భూగర్భంలోనికి యేసు ప్రభు మళ్ళీ ఎక్కడ మరణించిండు ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం యేసు ప్రభు అబద్ధం చెప్పలేడు ఏసు ప్రభు ఎప్పటికే అబద్ధం చెప్పడు మనము దాన్ని ఆ రీతిగా అర్థం చేసుకుంటలేం యో ఖచ్చితంగా మరణించినట్లు మనం ఇక్కడ చూస్తాం చూడండి ఆయననే ప్రార్థన చేస్తాం చూడండి నేను ఉపద్రంలో ఉండి యహకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు పాతాల గర్భము అంటే ఏం చెప్పండి నరకమే కదా హెల్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అయితే నరకమనే ఉంది పాతల గర్భము లో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు నీవు నన్ను అఘాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు ఊపిరిట్లాడుతుంది తర్వాత చూడండి ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములను నీ కరుళ్లను నన్ను కప్పియున్నవి అంటే నీళ్లు నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి ఉన్నాను అంటే ఆయన పరలోకంలో లేడు దేవుని రాజ్యంలో లేడు వెలివేబడ్డడు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత వెలివేబడ్డను అని ప్రార్థన చేస్తుండగ సమాప్తిలో గొప్ప సేవకుల బాధలు ఈ రీతిగా ఉంటాయి నీ నామమ్మ ప్రవచించలేదా నీ నామమ్మ దయమను వెలగొట్టలేదా అన్న వాళ్ళు వీళ్ళందరూ ఆ రీతిగా తరెవుతున్నారు చూడండి నీ సన్నిధిలోని నన్ను వెలివేసి వేయబడినను నేను వెలివేయబడి ఉన్నాను నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూచితను అనుకోటి ఆయన హృదయంలో వచ్చింది ఆసక్తి దేవుని సన్నిధి చూడాలనేసి తిరిగి నేను మళ్ళా పర్లవరాజ్యంలోకి అడుగు పెట్టాలా అన్న ఆసక్తి వచ్చింది తప్పిపోయిన కుమారుడికి సాదృశ్యం కలిడా నేను తిరిగి వెళ్లాలా తిరిగి ఆయన మందిరంలోకి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్లాలా కాబట్టి గోపజనం సాదృశ్యం యోనా ఇక్కడ ఇంకో రీతిగా సర్పములకు సాదృశ్యం చూడండి ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి ఆయన చెప్తున్నాడు ఇంకా నేను చచ్చిపోబోతున్నాను ప్రాణ అంటే ఇంకా నా ప్రాణం ముగించబోతుంది నిజంగానే ముగుస్తాడు చూడండి ఆయన చచ్చినట్టు నేను మీకు చూపిస్తాడు వాక్యం ఆయన ప్రార్థనలో చెప్తున్నాడు నేను నిజంగానే చచ్చిపోయినా చూడండి ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్ర గాథము నన్ను ఆవరించి ఉన్నది సముద్రము నాచు తలకు చుట్టుకొని ఉన్నది అంటే తిమింగులప్పు గర్భంలో ఉన్నప్పుడు ఆయనకి ఏం జరిగిందన్న విషయం చెప్తున్నాడు మీకు మీకు విషయం తెలుసా మీ కడుపులో ఏ వస్తువు పడ్డా మీ కడుపులో మీరు తిన్న ఆహారం ఏది పడ్డా ఏమేం పోతుంది విషయం మీకు తెలవాలా కనీసము నాలుగైదు ఏమంటామంటే సెలైవరీ జ్యూసు గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇంకా రకరకాల అన్ని నీ కడుపులో పోతాయి పోయి దాన్నంతా బిట్స్ అండ్ పీసెస్ లాగా చేసేసి డైజెస్ట్ అయ్యేటట్టు చేస్తాయి అంటే యాసిడ్స్ లాగా ఉంటాయి అన్నవి యాసిడిక్ గా ఉండేవా అన్నింటినీ బ్రేక్ చేస్తుంటుంది దాని తర్వాత నీకు యాసిడిక్ గ్యాస్ రాకుండా ఉండాలంటే ఆల్కలైన్ అనే పదార్థం ఈ సెలవేరీ జ్యూస్ అనేది ఆల్కలైన్ పదార్థం నీ కడుపులో గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే లాలా జలం అంటారు నోట్లుండేది నీ ఆహారాన్ని బాగా కలవాలా అందుకే మీరు మీకు మలబద్దకము ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే మీరు తినే ఆహారాన్ని బాగా నమ్లాలా దాన్ని ఇంగ్లీష్ లో ఫ్లెచరిజం అంటారు అంటే ఫ్లెచర్ అనే డాక్టర్ చెప్పిండి ఆ రీతిగా తింటే మీరు బరువు ఎక్కరు మీ బరువు కూడా తగ్గుతుందని చెప్తాడు ఆయన అందులో అంతగనం సత్యం తినే ఆహారం బాగా పిప్పి పిప్పి చేయాలంటాడు నమిలి మనం ఏం చేస్తామంటే టైం లేదనేసి మింగేసిపోతా ఉంటాం త్వర త్వరగా మింగేసిపోతా ఉంటాం అందులో లాలా అంటే నీ నోట్లో ఉండే ఉమ్ము పదార్థము దానితో కలవదు సరిగా అందుకే మీరు తినే ఆహారం ఉమ్ము పదార్థాన్ని ఉద్రేకించేటట్లు ఉండాల మీ ఆహారం అది కొంచెం పులుపుంటే ఉంటే ఉద్రేకమైతుంది కదా లాలాజలము త్వరగా లాలాజలం నోట్లకు వస్తుంది అప్పుడు దాన్ని బాగా మిక్స్ చేస్తుంది అది పోయి కడుపులో పడితే గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే ఈ లాలాజలము ఆల్కలైన్ పదార్థం లోపల ఉండేది యాసిడిక్ పదార్థం యాసిడ్ ఏం చేస్తుంది ఆహారాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంది కానీ ఈ ఆల్కలైన్ పోయి యాసిడ్ ఎఫెక్ట్ ని మళ్ళా నార్మల్ చేస్తుంది ముక్కలు ముక్కలు చేసినాక నార్మల్ చేస్తుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ పోవాలంటే లాలాజలం చాలా ముఖ్యం నీకు త్వరగా జీర్ణం కావాలా కడుపు సాకుండాలా మలగ బద్ధకం లేకుండా ఉండాలంటే నమలనం నేర్చుకోవాల ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు ప్రాణాంతము ఐదవ వచ్చనం ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రగాతము నన్ను ఆవరించి సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి తర్వాత సరే ఇక్కడ మేము ఏం చేసుకుంటున్నామంటే ఆయన ఆ చేప కడుపులోకి పోతే ఖచ్చితంగా దాంట్లోని రసాయన పదార్థాలు అంటే యాసిడ్స్ అవన్నీ అతన్ని ఖచ్చితంగా బర్న్ చేయాల లేకపోతే తన దాని గడుపులో ఏమున్నా డైజెస్ట్ కావాలి కదా మళ్ళీ ఈయన ఎందుకు డైజెస్ట్ కాలేదు అంటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుందా రసాయన పదార్థాలు ఎఫెక్ట్ ఉంటాయి సరే నువ్వు అనొచ్చు ధాన్యాల్ని ధాన్యాలు స్నేహితులు శరీర కమిషక్ అభ్యర్థను అగ్నిగుండంలో వేస్తే ఏం కాలేదు కదా ఎందుకంటే వాళ్ళు కూడా గొప్ప జనం సాదృశ్యం అని మనం ఒకరోజు ధ్యానించడం వాళ్ళందరికీ గొప్ప జనం సాదృశ్యం దానియలు లక్ష వేల మంది సాదృశ్యమైన ఎవరు దొరకరు లక్ష వేల మంది ఎవరికి దొరకరు ఎందుకంటే నువ్వు లోపల లేవు కదా నువ్వు లోపలంటే దొరికిపోతావు క్షత్రజ్ఞక్ అభ్యర్థ గలు లోపలు ఉన్నారు కాబట్టి దొరికిపోయినారు దానియాలు దొరకడు ఎందుకైనా ఆయన ఎక్కడుండో ఎవరు తెలియదు లక్ష నలభై వేల మంది జీవిత అదే సాదృశ్యం దాని అంతా జ్ఞానవంతులు ఎందుకు వేల మందికి సాదృశ్యమైన లక్షణ అధ్యాత్మాల వాళ్ళు ఎవరు వాళ్ళు సత్యాన్ని స్వీకరించి బుద్ధి తెచ్చుకున్న వాళ్ళు వారి దివిటిలను చక్కపరుచుకున్న వాళ్ళు కాబట్టి వారి మీద ఏ నింద లేదు వారి నోట ఏ అబద్ధం లేదు అన్న విషయం ధ్యానించుంది ఒకరోజు కాబట్టి క్రైస్తవ జీవితంలో అట్లా తయారు కావాలంటే చాలా శ్రమతో కూడిన పని అన్ని తెంచుకొని రావాల్సిన పని నీ సంబంధాలు కట్ చేసుకొని రావాల్సిన పని ఆ సంబంధాలు నేను తిరిగి గుంజుతా ఉంటాయి అయినా కానీ నువ్వు దాన్ని దానికి సిద్ధపడి పెట్టి రావాల్సిందే మత్స్సు వార్త పాదోద్యమో మనకి బాగా అర్థం కావాలి అక్కడ ఆయన ఎప్పుడు చెప్పే విషయం అదే నేను సమాధానము స్థాపించడానికి వచ్చినా అని మీరు అనుకోకూడీ అన్నడే నేను అసమాధానంనే తీసుకొచ్చినట్టాడు నేను సమాధానం తీసుకొని రాలేదు అసమాధానాన్ని తీసుకొచ్చినట్టాడు చెప్పండి ఎందుకు అవుతుంది ఆయనలో సమాధానం ఉంటుంది కదా మళ్ళీ అసమాధానం ఎందుకు ఉంటుంది అక్కడ ఉంది తండ్రికి కొడుకుకి ఉందా లేదా అత్తకు కోడలకు ఇట్లన్నీ ఉన్నాయా మత పదార్ధ్యాలు కాబట్టి మీరు నన్ను నన్ను నాకంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమిస్తాను నాకు మీరు పాత్రలు అన్నట్టు అదే అధ్యాయంలో ఆయన అవి చాలా తీటగా మనకు చూపించింది ఒకటి మనం ఏర్పరచుకోవాల్సిన విషయం అది మనం ఎంచుకోవాల్సిన విషయం నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు లోకంలో ఎక్కువగా నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడినవి ఇప్పుడు చూడండి పార్వతములు పునాదులలోనికి నేను దిగియున్నాను ఒకేసారి పర్వతమ్ము పునాదులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఆయన ఉంది చాప కడుపులో కదా ఏదన్నా చేసే ప్రార్థన ఏంది నువ్వు ఆ చేప కడుపులకు పోయినాక ఆ యాసిడ్స్ అవన్నీ పడి మెంటలో అందుకే ఎట్లా ప్రార్థన చేసింది అనొచ్చు అట్లనే అంటారు క్రిస్టియన్స్ అట్లా అట్లా లేదు అది బాగా అర్థం చేసుకుని చూడండి ఇప్పుడు పర్వతమ్ముల పునాదులలోనికి నేను దిగియున్నాను నా దేవ యహోవా నీవు నా ప్రాణము ఎవరైనా చూస్తున్నారా కూపములో నుండి ఇప్పుడు చెప్పండి కూపము అంటే ఏంది ఎప్పుడైనా ధ్యానించారు ఆ వాక్యం నాకు పొద్దున్న తెలిసి రోజు పొద్దున ఈ వాక్యం నేను చెక్ చేసుకున్నా ఇప్పుడు వచ్చినాక మళ్ళా ఇంగ్లీష్ బైబుల్లో నా మొబైల్ ఫోన్ లో ఇంగ్లీష్ బైబుల్ ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ఆరో వచనంలో ఏముందని ఇంగ్లీష్ బైబుల్లో చూసుకున్నా ఇక్కడ చూసిన కాబట్టి కూపము అంటే నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అంతవరకు సరిగ్గా అర్థం కాలేదు కానీ పొద్దున్న తెలుసు ఆయన ఖచ్చితంగా చనిపోయింది అనేష్ కూపము అంటే ఇంగ్లీష్ బైబుల్ ఏముంది తెలుసా కరప్షన్ అనుంది అర్థమవుతుందా కరప్షన్ అంటే తెలుసా మీకు అర్థం కరప్షన్ అంటే కుల్లిపోవడం కరప్షన్ అంటే కుల్లిపోవడం సరే ఏం కుల్లిపోతుంది చెప్పండి ఏదైనా కులిపోతుంది ఎప్పుడు చచ్చిపోతేనే చచ్చిపోతేనే కులిపోతుంది ఏ వస్తువైనా కానీ కాబట్టి దాని కాలం ముగించినప్పుడు అది కొల్లిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇతను చనిపోయినడు అని చెప్తున్నాడు ఎందుకంటే సునాశయంగా అమాంతంగా చేప కప్పే కక్కేస్తే అంత పోయి రోషంతో సువర్ణ ప్రకటిస్తాడు కుటుంబరా ఖచ్చితంగా ఆయన మరణం రుచి ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి మరణం నుంచి బయటికి వచ్చిండు మరణించినప్పుడు ప్రభు అతన్ని తిరిగి లేపిండు అన్నదాన్ని ఎందుకంటే ఏసులో తిరిగి లేయడం అనే దానికి ఉపమానంగా ఉంది అని చెప్తున్న యోనాను గురిచిన సూచన అంటే అదే యోన ఎట్లయితే చనిపోయి తిరిగి లేచిండో మనుష్య కుమరుడు అదే రీతిగా మూడు దివరాత్రులను సముద్ర గర్భంలో యోన ఉన్నట్లు భూగర్భంలో అతను ఉండాల్సిందే పోయి తిరిగి లేయాల్సిందే అది అసలైన సూచన ఈ లోకంలో కాబట్టి ఆ సూచన తప్ప మీకే సూచన ఏమంటాడు మత పరణోదయంలో చూడండి యోన అంటున్నాడు యహూవా నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించిన్నావు కుళ్లిపోయిన స్థలంలోకి వెళ్లి నన్ను బయటికి తీసుకొచ్చిన పైకి రప్పించిన ఉపాధి రీతిగా సముద్ర గర్భం నుంచి బయట రావడం అంటే పొందడం మరణించిన వాడు తిరిగి లేనడానికి సాదృశ్యంగా ఉంది ఏసు ఏ రైతుకైతే భూగర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చిండో ఈయన సముద్ర గర్భంలోకి వెళ్ళి బయట రావడం ఏసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది కాబట్టి యోనో ప్రార్థన అక్కడ చెప్తుంది నన్ను కుల్లిపోయినప్పుడు నన్ను బ్రతికించిన కులిపోయిన శవాన్ని కూడా బ్రతికించగల శక్తిగల మన దేవుడు మన ప్రభు కాదా లాజ విషయంలో చూడలేదా మూడవ దినం తర్వాత మూడు దినంల తర్వాత నాలుగవ దినం అంటే మనుషుల తలంపులు ఏంటంటే మూడు దినములు బాడి కులిపోదు మూడవ దినం తర్వాతనే కులిపోతుంది అని మనుషుల తలంపు మీకు తెలుసు పొద్దున్న చచ్చిపోతే సాయంత్రంకే వాసన వస్తుంది శరీరం వాసన వస్తుందంటే ఖచ్చితంగా కుళ్ళిపోవడమే కాబట్టి యోన ఇక్కడ కుళ్ళిపోయినాడు అంటే సముద్ర గర్భ ఆ చాప గర్భంలో పోయినప్పుడు దాని రసాయన పదార్థాలు దాని గ్యాస్ట్రిక్ జ్యూసులు అవన్నీ అతని ఖచ్చితంగా కాల్ చేసిండాలా అనే శరీరం మొత్తం పుండ్లైపోయినలా ఆ యాసిడ్స్ తో దాని కడుపులట్లుంటది ఏ ఫుడ్ అయినా కానీ ముక్కలు కావాల్సిందే కాబట్టి దేవుడు ఖచ్చితంగా యోనాకు పర్మిట్ చూడు నీకు బుద్ధి రావాలంటే నీకు ఇవన్నీ కావాల్సిందే నీకంతా ఇవన్నీ కాలిపోవాల్సిందే నీ శరీరం అంతా పుండ్లైపోవాల్సిందే ఆ యాసిడ్ ద్వారా అయినా కానీ నువ్వు మరణించినప్పుడు నేను నేను బయట తీసుకొస్తున్నా ఎందుకు అంటే నువ్వు బ్రతుకుతేనే ఈ పని చేయగలవు నీకు బుద్ధి వస్తేనే పని చేయ బ్రతకడం అంటేనే అదే కదా కునికి నిద్రించడం అంటే మరణానికి సాదృశ్యం నువ్వు మేల్కోవడం అంటే బ్రతకడానికి సాదృశ్యం అంటే తిరిగి నీకు జీవం రావడం ఎవరా జీవం నేనే జీవాన్ ఆయన జీవం నీలోకి వస్తేనే నువ్వు బ్రతికినట్లు లేకు నువ్వు నచ్చినట్లే కాబట్టి ఆయన జీవం రావాలంటే యోన మరణించాల్సిందే కాబట్టి ఆయన అక్కడ మరణించిన అంటున్నాడు ఇక్కడ ఈ వాక్యం నేను అందుకే దాన్ని అండర్లైన్ చేసుకున్నా ఎప్పటికీ మర్చిపోకుండా యహోవా నీవు నా ప్రాణము అంటే తన జీవం కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు అంటే కుల్లిపోయిన దశల నుంచి నన్ను పైకి తీసుకొచ్చినావు పెంట మీద నుంచి నన్ను లేవనెత్తినావు అన్నదానికి సాదృశంగా ఉంది నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటుని అంటే ఇంకా చనిపోయినాడు చనిపోయే తప్పులో ప్రభు నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నా ఇదంతా ఏసులో సాదృశ్యంగా ఉంటుంది యోనా అందుకే ఏసు ప్రభు యోనా గురించి మనకి ఎన్నిసార్లు చూపిస్తాడు అక్కడ ఎంతో బాగా మత్స్య స్వార్థలో లూకా స్వార్థలో చూపిస్తా ఉంటాడు అది నేను మీకు చూపిస్తాను ఈరోజు కూపల కూపంలో నుండి నా ప్రాణము నాలో మూడ్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్ధకు నా మనవి వచ్చెను ప్రార్థన దేవుని సైందకు పోయిందని చెప్తున్నాడు అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్యముచు వారు తమ కృపాధారమును విసర్జించరు ఆయన ఆయనకి బుద్ధి వచ్చింది ఆయనకి బుద్ధి వచ్చింది ఈ వాక్యం ఎనిమిదవ అధ్యాయంలో బుద్ధి వచ్చింది ఏంటంటే శ్రమను అనుభవించిన వాడు కుళ్ళిపోయి బయటికి బ్రతికొచ్చిన వాడు చెప్తున్నాడు ఏం తెలుసా అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు వారు తమ కృపా ఆధారమును మన కృపకు ఆధారం ఎవరు వేసినవే కదా ఏ స్లోని విసరించే వాళ్ళు ఎవరు ఈ లోకాన్ని ప్రేమించే విషయం చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి నేను అట్లా ఉంటిని కానీ నువ్వు నన్ను రక్షించుకున్నావు ప్రవ్వ కృతజ్ఞత చెలించి నేను నీకు బలులను అర్పింతును చండి సచ్చిపై తిరిగి లేస్తే అట్టనే ఉంటుంది లేక శ్రమలు అనుభవించి భయంకరమైన రోగాల గుండా పోయి బయటకు వస్తే స్వస్థత పొందితే నువ్వు అట్టనే మాట్లాడతావు ఎక్కడని రోషం కలిగి ఎక్కడని పౌరుషంతో నువ్వు సాక్షమిస్తా ఉంటావు మళ్ళా ఏదో విధి కదా క్రైస్తవ జీవితం ఏదో ఉంటుంది మన జీవితం గొప్ప జనానికి సాదృశ్యం ఆ బుద్ధి యహోవా యుద్ధని రక్షణ దొరుకును అని ప్రార్థించను అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చిండు మత్స్యము ఏం ప్రశ్నించలేదు ప్రభువా నువ్వు మింగమంటే మింగినా నువ్వు ఏం చెప్తా చేస్తా అని రెడీగా ఉంది అది మత్స్యమునకు అది యోనాను నేల మీద కక్కాను నాకు ఇది చాలా ఆశ్చర్యం మేము పొద్దున్నదిస్తుంటే మధ్యధర సముద్రము మధ్యలో తుఫాన్ ఉంటాయి ఎప్పుడు మధ్యలో ఉంటాయి అది నేల మీద కక్కడమేది అంటే ఎంత స్పీడ్గా అది వచ్చిండాలి అక్కడి నుంచి ఒడ్డు వరకు రావాలా ఒడ్డు వరకు వచ్చి కక్కడం చాలా ఆశ్చర్యం లేక అక్కడి నుంచి కక్కితే అంత అంత దూరం గాలిలోకి వెళ్ళి వచ్చి నేల మీద పడడం చాలా కష్టంగా ఊహించడం అది వచ్చి అంత స్పీడ్ గా కక్కితే ఆయన వచ్చేట గాలిలో